ం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం కల్పిసి గగనసదృశం తమ సీలక్ష్యం నిత్యం విమలమచలం సర్వీ వాతీణర సద్గురు నమామి నమో బ్రహ్మాభ్యో బ్రహ్మవిద్యా సాంప్రద గురుభ్యోష ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మవాహమస్మై అహం పదార్థర సదాశివసరంభా వ్యాస శంకరమధ్యభా దా పర్య వందేరు పరం పరా స్వగురు నిజగరు పరమగురు పరమేష్ గురు సద్గురువ్యా నమో నమో హరి గురుశిష్య అన్యోన్యదర్శనం అనే य साधन नी के वीसा की पूचन चुवे आश्री పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఎట్టివి ఎరుకోద్భవమెరుకజను చోటు ఎరుకను నేనెట్లు విడిచేది ఎరిగించుమనూ అట్లనే नननु धूलिनी एरी चरणाधू रेडू मनेनु అట్లానే గురూ నేను గురువరా పరిపూర్ణం వన ఎరుకన ఇవి రెండూ ఎట్టివి ఎరుకోద్భవమెందు ఎరుకదను తోట ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేది ఎరింగించుమనెను అట్లనే గురుడెరిగించునెను చరణాధూళిని రెండు కరములాగొని తన శరమును ధరించి శరణని ఆ శిష్యుడెరిగించుమనెను అట్లనే గురు గురువురిగింతునేను ఇది పదవిభజన భాగవతంలో ఒక కథ కృష్ణ పరమాత్మ రేపళ్ళ నుంచి మధురా నగరానికి విచ్చేసాడు ఇక్కడే ఉండిపోయాడు ఉండిపోయిన చోటికి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇక్కడే ఉంటే ద్వారకా నగరాన్ని నిర్మించి మధురా నగరం నుంచి ద్వారకా నగరానికి కూడా విడిపోయాడు శని పాపం ఉన్నటువంటి గురువు గోపికలు కూడా ఆ కృష్ణమూర్తిని యొక్క బాల్య లీలా విలాసములను స్మరిస్తూ ఇంకా మా చిన్ని కృష్ణయ్య అనుకుంటూనే ఉండిపోయారు వాళ్లకు తెలిసిన చిన్ని కృష్ణుడు ఎనిమిదేళ్ల లోపల ఉన్న బాలకృష్ణుడే వాళ్ళకి ఎప్పటికీ కృష్ణుడు బాలకృష్ణుడే సరే ఒకనాడు నారద మహర్షి ఆవిరేపల్ల దగ్గర గోకుల గోపికనికి గోకులానికి గోపికల దగ్గరికి వెళ్ళాడు అంటే మా బాలకృష్ణుడు ఎట్లా ఉన్నాడు ఆడుకుంటున్నాడా తింటున్నాడా వెన తింటున్నాడా అని ఆయన బాల్య గురించి అడిగాడు ఇంకెక్కడ బాలకృష్ణుడు ఆయన పెద్దవాడైపోయాడు మహారాజు ఇప్పుడు సముద్రంలో ద్వారకా నగరం కట్టాడు అని అవేవో చెప్పుకొచ్చాడు నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు మా బాలకృష్ణ కాదు లేపో నువ్వు ఎంత దేవర్షివైతే మాకేమిటి కానీ మా కృష్ణుడి గురించి చెప్పు అన్నారట అది కాదమ్మా నేను చెప్తోంది సత్యమే అన్నారట అంటే కాదు కాదు మా బాలకృష్ణుడి గురించి నీకు తెలీదులే నువ్వెవరి గురించో చెప్తున్నావు మహారాజా కృష్ణుడి గురించి చెప్తున్నావు నువ్వు మా కృష్ణుడి సంగతి నీకు తెలియదులేపోవా అన్నారట సరే వాళ్ళకి ఏం చెప్పాలో ఇక తెలియక నారద మహర్షి ఆకృష్ణుడిని అడుగుదామని ద్వారకా నగరానికి వచ్చాడు సరే అయ్యా మహానుభావా నీ గురించి ఇట్లా చెప్దామని అక్కడికి వెళ్ళాను వాళ్ళేమో నీకు ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకా ఎనిమిదేళ్ల పిల్లాడవని అనుకుంటున్నారు నువ్వు లోకోత్తరమైన కార్యక్రమాలు ఎన్నో చేసినా అవేవి వాళ్ళు నమ్మటం లేదు నువ్వు ఇంకా ఎనిమిదేళ్లలోపు శ్రీకృష్ణుడు వే బాలకృష్ణుడు వేరనుకొని నీ లీలా విలాసాలలోనే తన్మయత్వం చెందుతున్నాడు అని పరమాత్మకి చెప్తాడు వాళ్ళది మధుర భక్తి అంటాడు పరమాత్మ అని సరే వాళ్ళ సంగతి నీకు తెలియాలి అంటే ఓ పని చేద్దాం ని సరే నువ్వు ఎప్పటినుంచో శ్రీమన్నారాయణుని భక్తుడివి కదా దేవర్షివి కదా నాకు నిన్న రాత్రి నుంచి శిరోవేదనగా ఉంది ఈ శిరోవేదనకి ఔషధం ఎవరైనా భక్తుల యొక్క పాదస్పర్శ ఉన్నటు కలిగినటువంటి చరణస్పర్శ కలిగినటువంటి ధూళి రేణువులను కనుక తలకి రాసినట్లయితే తగ్గిపోతుంది కొద్దిగా నీ పాద స్పర్శ ఉన్నటువంటి చరణస్పర్శ ఉన్నటువంటి ధూళిని కొద్దిగా నాకు ఇస్తే నేను తలకి రాసుకుని శిరోవేదన నుంచి విముక్డనవుతాను కొద్దిగా ఇస్తావా అని అడుగుతాడు అయ్యో ఎంత అపచారాన్ని అయినా నా చరణస్పర్శ కలిగిన ధూళి నీ శిరస్సును దాల్చడం नो भवन ब्रह्माधिपत्य परमात्मु ने पिपीलिका अटाड़ी नारद महर्षि इधे दासभक्ति अटा प्रभु दास चूपी भक्ति दास् भक्ति अटा सर पनी चेयि ఈ ద్వారకా నగరం అంతా నీకు తెలుసు కదా వీళ్ళందరూ పరమాత్మ కూడా కృష్ణ పరమాత్మ కూడా ఎరిగిన వాళ్లే కదా ఎవరైనా వాళ్ళ యొక్క చరణస్పర్శ ఉన్నటువంటి ధూళి ఇస్తారేమో కనుక్కుని తెచ్చి పెడతావా సరే దానికే ఉంది మహద్భాగ్యాన్ని నువ్వు అడగాలే కానీ నేను ఈ పని చేయలేకపోవడం ఏమిటి కానీ ద్వారకా నగరం అంతా తిరిగేసి అందరిని అడుగుతాడు అందరు ఇదేం కృష్ణ పరమాత్మకి శిరోవేదన ఏమిటి నువ్వు పొరపాటు పడిపోతున్నావు అనంతకోటి బ్రహ్మాండ భాండములను తన కుక్షి ఎంచుకుని తన నోట యశోదకు విశ్వదర్శనాన్ని చూపెట్టగలిగిన పరమాత్మకు శిరోవేదన కలగడం ఏమిటి వారి శిరోవేదనకు మేము పాదధూళినివ్వడం ఏమిటి ఇదంతా ఒట్టిదయ్యా బాబు ఇది జగన్నాటకం అలాంటి పని పాపం అసలు మేం చేయలేము మా చరణధూళి కనుక ఆయన శిరస్సు ధరిస్తే మాకు అనంతకోటి జన్మల పాపరాశి లభిస్తుంది ఇట్లాంటి పాప పని మేము చేయలేము అంటారు ద్వారకా నగర వాసులు పరమాత్మ ఏలుబడిలో నిత్యం పరమాత్మ దర్శనం చేసేటటువంటి వాళ్ళందరూ అదే మాట వచ్చి మళ్ళా చెబుతాడు నారద మహర్షి ఎవరో ఎవరన్నారయ్యా బాబు కొద్దిగా పాదధూ ఏమన్నా కూడా అయ్యో అందరూ నీలాంటి వాళ్ళు ఎదుర్కారే మరి నా శిరో వేదన ఒక పని చేయ్యా రేపల్లె వెళ్ళు అక్కడ గోపికలను అడుగు అంటాడు అక్కడికి వెళ్ళి నారద మహర్షి గోపికలను అడుగుతాడు మా చిన్ని కృష్ణుడికి శిరోవేదన కలిగిందా అని గోపికలు అందరికీ కూడా శిరోవేదన కలుగుతాడు విన్న వెంటనే పరమాత్మకి ఏ శిరోవేదన కలిగిందో అదే వేదన గోపికలకు కూడా కలుగు కలిగి ఒక కంబళి తెచ్చి పెద్ద మూటడు పాత ధోళి అందరూ వెంటనే పక్కన తొక్కి అందులో రాల్చి ఇదిగో ఈ మూటంతా పట్టుకెళ్ళు మన కృష్ణయ్యక వెంటనే శిరోవేదన తగ్గాలి అని మూట ఇచ్చి పంపుతారు घट्ट चूस नारद महर्षि की मधुर भक्ति या विशेष आ मूट मूसकोच कृष्ण परमात्मक साधारण शरणागति अंटे अंदर दास्य भक् भावस्था కానీ మధురభక్తిలో ఉన్నటువంటి శరణాగతి విశిష్టమైనటువంటి శరణాగతి అభేద సిద్ధిని కలిగించేటటువంటి శరణాగతి తలచినంత మాత్రమే అద్వైత సిద్ధిని ఇవ్వగలిగేటటువంటిది మధుర భక్తి అలా గురు శిష్య అన్యోన్య దర్శనం కలిగినటువంటి నిజ గురువు నిజ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుడికి ఆ గురువుకి ఆ శరణాగతి అనుబంధం దీనిని ఉద్దేశించే మన వివాహ సాంప్రదాయంలో మాంగళ్యకరమైనటువంటి సర్వమంగళకు చిహ్నమైనటువంటి మంగళసూత్రధారణ ఏర్పాటు చేయబడింది అట్లే పరస్పర్శ చరణస్పర్శలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ముహూర్తకాలముందు మూర్ధనియందు పరస్పరము ఒకరినొకరు చరణస్పర్శ ద్వారా వారి వారి చైతన్యాలను సంలీన విలీనాలు చేయించి మధుర భక్తి అనేటటువంటి లక్షణాన్ని నెలకొల్పేటటువంటి పద్ధతిగా వివాహ సాంప్రదాయం ఏర్పాటు చేయాలి ఒకరినొకరు గురువుగా ఒకరినొకరు శిష్యుడుగా భావించుకునే పద్ధతిగా మన సాంప్రదాయ విధానాలు ఏర్పడింది कलवशात् दास लुगा मारी पोई, वकर कर प्रभु मारपरको अहंकार अभिमान ऊरी एवर अकौंट वारे एवरी जीवन वारे एवरी संप्रदाय वारे एवर इष्टाइष्टल वारे एवरी आलोचन वारे अने जीवन विधाना के लुंगिपोन देहता आधात्म्यता बुद्धिचेत ఏర్పాటుోరణ అవలంబించినటువంటి జీవభావంతో ఉన్న జీవనం మన సాంప్రదాయంలో లేదు ఈ భాగవత కథ తలచినప్పుడల్లా నాకు హృదయం బరువెక్కి ఆ దర్శనం కలిగి ఆ మధుర భక్తి యొక్క అనుభూతి కలిగి इट मधुर भक्ति अनुभूति ये महाानुभा दी कम आयने निजु अलांट महा उ प्रति भर्तकू भार्य प्रति भार्यकू भर्त अने उदेश अलागे प्रति तल की वार्थ పుత్రులు గాని పుత్రికలు కానీ అలాగే ప్రతి తండ్రికి వారి యొక్క పుత్రులు కానీ పుత్రికలు కానీ అలా పరస్పరము ఈ పెద్దల సాంప్రదాయం ఇట్లా ఏర్పడి ఈ మధుర భక్తిని ఆశ్రయించి ఏర్పాటు చేయబడినటువంటిది పెద్దల సాంప్రదాయం నిజానికి మాట్లాడితే మధుర భక్తి తర్వాత పరాభక్తే వివిధ భక్తి మార్గాలలో ఆత్మ నివేదనను అందించాలి అంటే ఆ ఆత్మ నివేదనకి అర్హత మధుర భక్తి పరాభక్తి స్థితి ఎందు ఉన్నటువంటి జ్ఞాననిష్ట మధుర భక్తి చేతనే ఏర్పడుతుంది అలాంటి సాన్నిధ్యాన్ని ఎవరి వద్దయితే అనుభవిస్తావో అక్కడ మన్మయము చిన్మయమై తన్మయం అవుతుంది పెద్దల సాంప్రదాయం అచల సిద్ధాంతంలో ఈ మన్మయము చిన్మయము తన్మయము అనేటటువంటిది వాడబడుతుంది మన్మయమంతా జీవభావం పిండాండం చిన్మయమంతా బ్రహ్మాండం తన్మయమంతా త్వంపదరహితమైనటువంటి తత్పదము అట్టి తత్పదమునందు అసిపదము ఆ అసిపదమునందు ఐక్యత నాహం ఇలాంటి నడకని నేర్పేటటువంటి శరణాగతి కావాలి గురువర పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఇటివెరుకోద్భవమి చోటు ఎయ్యది ఎరుకను నేనిట్లు విడిచేదిను ఇందాక చెప్పిన భాగవత ఘట్టంలో ఆ మూట పట్టుకొని నారదుడు పరమాత్మ దగ్గరికి వెళితే ఆ చరణూళిని శిరోవేదన కలిగితే శిరస్సుకు రాసుకోకుండా ఒక చోట కూర్చుని ఆ చరణ ధూళిని అంతా తనకు అభిషేకం చేయమంటాడు అభిషేకం చేస్తారు ఆ ధూళితో భస్మో ధూళిత విగ్రహాయ నమో నమ అని ఈశ్వరుడికి ఒక సహస్రనామంలో ఒక నామం అలా ఆ గోపికా చరణూి స్పర్శ చేత మహదానందాన్ని అనుభవిస్తాడు పరమాత్మ పరమాత్మ ఏమి ఇవ్వగలం అప్పుడు పరమాత్మ ఒక ప్రకటన చేశాడు నాకు గోపికలకి అభేదము అని ప్రకటిస్తాడు అలా గురు చేత అలా పరమాత్మ చేత అభేదం అనేటటువంటి ప్రకటన పొందినటువంటి గోపికలు అందరికీ మాన్యులు ముక్తులు అలా ఏ జన్మలో అయినా కూడా ఏ మహానుభావుడి చేత అయినా కూడా ఆయనకి నాకు అభేదము అనేటటువంటి నిర్ణయాన్ని పొందినట్లయితే ఆ జన్మలోనే ముక్తి తథ్యం అలా ఏ మహానుభావుడి చేతైనా కూడా మీ జీవితంలో సాధకులు తప్పనిసరిగా ఇటువంటి నిర్ణయాన్ని పెద్దల కృప ద్వారా పొందాలి అలా పొందినటువంటి జీవితం ధన్యమైన జీవితం ఎందువల్లంటే అలా అభేద సిద్ధి కలిగినప్పుడు ఇంకా వేరే అనేటటువంటి ఎరుకెక్కడ ఉన్నది పరమాత్మ పరిపూర్ణం పరం పరమగురు ఇవన్నీ సమానార్థకాలు అట్టి వారు కైంకర్య పద్ధతిగా నీకు నాకు అభేదం అంటే చాలదా జీవితానికి అలా తొలగించబడుతుంది ఎరుక కాబట్టి శిష్య విజ్ఞాపన ఏమిటంటే నిజ శిష్యుడైన ఆశ్రయించి పరిపూర్ణమన ఏదో కొద్దిగా తెలపండి పరిపూర్ణమంటే ఏమిటో చెప్పండి ఎరుకంటే ఏమిటో ఎలాగో చెప్పండి ఎరుక ఎలా వచ్చిందో చెప్పండి ఎరుక ఏ చోట లేదో చెప్పండి ఎక్కడికి పోతుందో చెప్పండి ఎరుక ఎట్లా విడవాలో చెప్పండి అని పరిప్రశ్నగా నిజగురు చరణస్పర్శ చేసి అడుగుతుంది ఇవాళ చాలా చోట్ల సాంప్రదాయంగా చరణస్పర్శ చేసేటటువంటి పద్ధతి భారతీయ సాంప్రదాయంలో ఉంది అంటే పెద్దలు ఎవరి దగ్గర ఎవరి దగ్గరైనా అంటే వారి పాదములు పట్టుకుని వేడుకోవాలి అనేటటువంటి పద్ధతి తద్వారా వారి చరణస్పర్శ కలిగినటువంటి ధూళి రేణువులు నీ శిరస్సుకు తగిలి నిన్ను పావనత్వం చేసేటటువంటి పవిత్రీకరించేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు ఉత్తర భారతంలో పెద్దలెవరైనా కనబడితే పాయిలాగు అని కాళ్ళు అడిగేటటువంటి పాద నమస్కారం చేసేటటువంటి పద్ధతిని ఇప్పటికీ ఆర్యులు పాటిస్తారు గురు పౌర్ణమి నాడు కూడా అందరూ గారి యొక్క పాద స్పర్శ చేసి హస్తమస్తక సంయోగం ద్వారా దృగ్దీక్ష ద్వారా త్రివిధ ద్వారా వారిలో ఉన్నటువంటి అఖండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కృపా విశేషాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు पादम को हृदय संसिधता चाल मुड़पड़े अजा साधन आधना विशेष अवसर में वार बोगपड़ी सत्यसाई अंदर पाद नमस्कार इच्छे महा वार् राद नमस्कार जीवतामस्कार भरतार पदेश पदक पटाभिषेक इला महनी जीवितमस्कार चालदा ధరించటానికి కాబట్టి ఆంతరంగికమైనటువంటి పరిపక్వత ద్వారా తపస్సు ద్వారా ఆర్తి ద్వారా హృదయైక్యతా సిద్ధిని పొందటానికి పాదస్పర్శ ఆ మహనీయులు కరుణారస దృష్టి చేత చైతన్యాన్ని లేవనెత్తి హృదయ ఐక్యతా సిద్ధిని అనుగ్రహించగలిగేటటువంటి మహాన్ భావన అటువంటి వారే పాద నమస్కారాలని కేవలం జీవితానికి ఒక పాద నమస్కారం చాలు అంతేగాని కనపడ్డప్పుడల్లా కనపడ్డ వాళ్ళందరికీ పొద్దునుంచి సాయంత్రం దాకా పాద నమస్కారం చేస్తూ పాదాలు కడిగి పాద పాద తీర్థమే అనుకుని సేవించేటటువంటి సాంప్రదాయాలు కూడా భౌతికమైనటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి సాంప్రదాయాలకు కూడా కనబడుతూ ఉన్నాయి అనేక పీఠాలలో పారంపర్యపు గురువులందరూ ఒకేసారి వస్తారు ఆ గురువులందరినీ వరుసగా కూర్చోబెట్టి లెంట్లో పాద నమస్కారం చేస్తూ ఉంటారు పాదాలు కడుగుతూ ఉంటారు పాదపూజ చేస్తూ ఉంటారు ఆ పని ఒక రోజంతా పడుతుంది వచ్చిన వారందరూ ఆ పనిలో నిమగ్నమై ఉంటారు ఇవన్నీ కలిపి అందరికీ తీర్థంగా ఇస్తారు ఆశయం మంచిదే గాని ఆచరణలో ఆ ఐక్యతాసిద్ధిని పొందినటువంటి లక్షణమే నీ నీ జీవితాన్ని ధన్యత చెందించేటటువంటి లక్షణం కాబట్టి గురు పాదోదకం అంటే అర్థం ఏమిటంటే గురువు ఎందు ఐక్యతాసిద్ధిని పొందాలి శిష్యుడు తద్వారా శిష్యుడు గురువు అనే ఎరుకను విడవాలి అదే ఆఖరికి విడిచేటటువంటి ఉరుగ అట్లనే గురుడు ఎరిగింటూననే అలాగే నాయన ఈ చివరి సాధనకి ఈ చివరి నిర్ణయానికి నువ్వు వచ్చావు కాబట్టి ఈ పరిపూర్ణమనేటటువంటి నిర్ణయాన్ని తప్పక తెలియజేస్తాను ఆ ఎరుకను తప్పక విడిపిస్తాను మొదలచరిగించదు విజితముగా లేని ఎరుక వివరించదా కడకు ఎరుక విడిపించదా అని నిజగురు గురువు వాగ్దానం చేసినంతట శరణూ రెండు కరములగుని తన శరమున ధరించి శరణని ఆ अणाइते आ चरणधूलि शरम धरो तन मन धन प्राण चैतन्यू गु बली अर्पणगा कैंकर्यर्पू आ रीति आश्री निज शिष्युकी निजु बोध पानी नि क्रमा प्रारंभि మొదలచలము నిరింగించెద విడితముగా లేని ఎరుక వివరి పైన్ తొదకెరుకను విడిపించద మరీలో మాటనమి మరి వింతి వేణి చంచలబుద్ధి మా నుంటి వేణి నిను నినుచి ఘలి శబాసు త్రోవాకెదురు లేదనేటట్టు ఇది గో నే చేసెదా మరి వింటివేణి చంచలబుద్ధి మా నుంటివేణి నిర్ణయంగా చెప్తున్నారు అచల బోధ మొత్తానికి కూడా పునాది అయినటువంటి పాదు అయినటువంటి నిర్ణయమైనటువంటి గురువు యొక్క ఆశీర్వచన వాక్యమైనటువంటి పదార్థం ఇది అందరూ తప్పక నిర్ణయంగా స్వీకరించవలసినటువంటి వాక్యం మొదలచలమురిగించద అంటే అనంత విశ్వం లేనటువంటి బయలును దర్శింపజేస్తాము ఆ దర్శనం తర్వాత విదితముగా లేని ఎరుక వివరింతు పై పైన్నంటే తర్వాత బయలు దర్శనమే కాకుండా ఎరుక ఎంత లేదని నువ్వు చదువుకున్నా గట్టిపడుతుంది కాబట్టి మొట్టమొదట బయలును దర్శించాలి తదుపరి ఎరుక ఎలా లేదో వివరించబడేటటువంటి బోధను పొందాలి అంటే బోధలు రెండు రకాలు పరావిద్య అపరావిద్య విద్యలు కూడా రెండు రకాలు అపరా కూడా ఎరుకను గట్టిపరిచే పద్ధతి అంటే అహమును గట్టిపరిచే పద్ధతి అయితే ఎటువంటి అహం అంటే దివ్య ఆహాన్ని గట్టిపరచి జీవుడనే అహాన్ని తీసివేస్తుంది అంటే జీవో బ్రహ్మ ఇవ నాపర జీవుడు బ్రహ్మము ఒకటే అనేటటువంటి పద్ధతిగా అపరావిద్య బోధించబడి బుద్ధి బలం చేత బుద్ధిని చైతన్యంలో లయింపచేయడం ద్వారా చైతన్య వికాసక్రమం ద్వారా ఈ అపరావిద్య అంతా మరి పరావిద్యో అంటే అవబోధచేత మాత్రమే అందించకూడదు అంటే కూర్చోబెట్టి పాఠాంతరంగా ఎంత వల్లె వేసినా కూడా ఆ వల్లె వేయడం ద్వారా వచ్చేటటువంటి విద్యంతా అపరా అంటే అర్థం ఏంటండి అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా నేర్పబడేదంతా నేర్పబడేదంతా అపరావిద్య ఇప్పటికీ మరి మహానుభావులైన వాళ్ళందరూ కూడా బోధిస్తూనే ఉన్నారు కదండి అంటారు అంటే అపరా విద్యను అందనటువంటి వారు పరావిద్యను అందుకోవడం కష్టమే కానీ కొండొకచో దాని కొరకై పుట్టినటువంటి వారికి అంటే అపరావిద్య గత జన్మలలోనే పూర్తి చేసి ఆ రకమైన స్ఫూర్తి స్ఫురణని పొందిని ఈ జన్మలో బరా విద్యను అందుకోవడానికి సంసిద్ధులై జన్మెత్తినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి బాల్యం నుంచే అవబోధ పనిచేస్తూ ఉంటుంది అంటే అవబోధ అంటే ఇంట్యూషన్ స్పెక్యులేషన్ కాదు ఊహించటం కాదు యథాతథ దర్శనం యథాతథ నిర్ణయం యాతథ నాహం తాను లేని పద్ధతిగా నడవగలిగేటటువంటి సమర్థత పరమహంస యోగానంద భగవాన్ రమణ మహర్షి ఇలాంటి మహానుభావులు అరవింద మహర్షి మన కాలంలో కూడా అనేక మంది మహర్షులు ఈ భారత భూమి మీద నడయాడుతున్నారు ఇంకా అటువంటి వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు వెతికి చూడాలే కాని కారణం ఏమిటంటే వీరెవ్వరూ కూడా పరిప్రశ్న చేయండి వారెవరో పకవాడి కూడా తెలియదు కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియదు వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళెవరు తమ గురించి తాము ఏ ఒక్కరి దగ్గర కూడా అంతటి వారు ఏ మహిమలు ప్రదర్శించరు ఏ రకమైనటువంటి కర్మ పద్ధతులలో తమ ప్రసంగాన్ని వీలుపెట్టరు అసలు వారు సృష్టి సృష్టి యొక్క సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణల్లోనే వాళ్ళు ఏ జోక్యం చేసుకోరక ఉన్నారంటే ఉన్నారంటే నిమిత్తమాత్రంగా వ్యవహార దేహధర్మంగా వ్యవహారం చేస్తూ వారు ఏమైనా నీ వల్ల ఏమిటయ్యా నాకు ప్రయోజనం ఉంటే నా వల్ల నీకేం ప్రయోజనం లేదంటారు ఎండుటాకుపాటి కూడా చేయని వారమని చెప్తారు కారణం ఏమిటంటే వారు అచలము ఎరిగిన వారు బయలు నిరిగిన వారు వింతైన విషయం ఏమిటంటే లోకులెల్లా వారిని దూరంగా ఉంచుతారు వారిని కారణం ఏంటంటే వారితో విభిన్న శైలి లోకులు చెప్పిన దానికల్లా భిన్నంగా చెబుతారు లోకులంతా ఆహాన్ని గట్టిపరిచే పద్ధతిగా చెబుతారు ఎరుకను గట్టిపరిచే పద్ధతిగా చెబుతారు వారేమో ఆహాన్ని నిరసించే పద్ధతిగా చదువుతారు మరి యథార్థవాది లోక అనే ఆర్యోక్తి ఉండనే ఉంది కదా కాకపోతే హితంగా చెబుతారు విహితంగా చెబుతారు సూచనగా చెబుతారు తెలిసి నడవగలిగితే ఎరుక విడవడం సాధ్యమే కాబట్టి సూటిన పెద్దల బాటన పోక పరిపరి విధముల తిరగూట నటనరీతులు కదా అన్నారు ఎవరో ఒక పెద్దలను ఆశ్రయించి వారు చెప్పినట్లుగా జీవించేస్తే ఎరుక విడవడం అత్యంత సులభం అలా కాక అనేక రకాలైనటువంటి నటన రీతులను ఆశ్రయించినంత మాత్రము ఎరుక విడవలేవు కదా అందుకనేమంటున్నారంటే మొదటే చెప్తున్నారు తొదగెరుక విడిపించదా నీకు ఎరుక లేనిదనే నిర్ణయం గట్టిపడాలి ఎంత గట్టిపడాలయ్యా అంటే పిండ బ్రహ్మాండములందున్నటువంటి ఇరవై ఇవి అవి అన్నీ నీకు ఎదురయ్యి వాటి అనుభవాన్ని నీకు ఇచ్చినప్పటికీ అష్టతను వ్యవహారమంతా కూడా సమసిపోవాలి లేకుండా పోవాలి ఆ రీతిగా పిండ బ్రహ్మాండ పంచీకరణలనే సాంఖ్య దర్శనం అంతా కూడా తారకమునందు తరించబడాలి దర్శన విధిగా తరించబడాలి తత్వదర్శనం చిత్వదర్శనం స్వాత్మదర్శనం విషహానత ఉపదేశ సారంలో సూటిగా మూడు నాలుగు మాటల్లో చెప్పేశారు నాయన సాధనలన్నీ నీకు ఇచ్చేది ఏమిటి తత్వదర్శనం తత్వదర్శనం తర్వాత ఏమిటండి తారకం ద్వారా చిత్వదర్శనం చిత్వదర్శనం అయిన వాటికి ఏమిటండి హృదయ ఐక్యతా సిద్ధి ద్వారా మనస్క సిద్ధి ద్వారా ఆత్మదర్శనం స్వాత్మదర్శనం అది అయిపోయిన తర్వాత ఏమిటండి వేషహానత జీవతనువులనే నాలుగు ఈశ్వరతనువులనే నాలుగు ఈ అష్టతనువులు కూడా వేశములు కడుతున్నావు వేషహానత ఆ వేషం తీసి పక్కన పెట్టేశారు కాబట్టి ఈ ఎనిమిది తనువులు ఎనిమిది వ్యవహారములు ఎనిమిది లయములు పెండ బ్రహ్మాండములు వాటి సాక్షలు సర్వము కూడా ఒక్క అహము ప్రతిభా విశేషమే చైతన్య విశేషమే అట్టి చైతన్యాన్ని రహితపరిచే పద్ధతి ఎరుకను విడిచే పద్ధతి మదిలో నామాట నమ్మి మరి వింటివేని మదిలో నా మాట నమ్మాలట నమ్మమంటే ఇవాళంతా అనుమానించేవాళ్లే ఉన్నారు నువ్వు నిజమే చెప్తున్నావా అని ఎదురెళ్ళి గురువుగారిని అడిగే పద్దతి రోజులు వచ్చేసింది ఇంకా వీళ్ళకి పెద్దలదయ్యలాగా చెంచల బుద్ధి మా నువే నీ చైతన్యం అంటే కదులుతుంది కదా మరి కొట్టి చలనము కాదట చంచలనము చలనము ప్లస్ చలనము చంచలనము ఇక ఆ మాట నిజానికి వ్యాకరణ పద్ధతిగా చలనము ప్లస్ చలనం అని శబ్దార్థ పద్ధతిగా చెప్పడం లేదు నేను చంచలనము అంటే విశేషమైన చలనం ఆగకుండా కదులుతూ ఉండేటటువంటి దానికి చెంచలనము అని పేరు అసలు జీ అది ప్రకటితమైన దగ్గర నుంచి లయమయ్యే వరకు కదలటమే దాని పని కదలకుండా ఒక క్షణం కూడా ఉండలేదు దానికి చెంచలమని పేరు ఇప్పుడు మన కళ ఎన్ని ఉన్నాయి శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్య ఇవన్నీ కదులుతూనే ఉన్నాయి పెండాండం బ్రహ్మాండం అన్నీ కదులుతూనే ఉన్నాయి కదలిక అంతా కూడా ఇరుకే తా కదల డట పరమశివుడు తాకదిలిది మాయయట వినుమాయ్యా ఒక మాటలో చెప్పేశాడు అచలం అంటే కదలదు అండి అంటే ఏమిటండి ఇప్పుడు మమ్మల్ని రాయి వలే ఉండమంటారా జడ సమాధి వలే ఉండమంటారా మూల ఏ దేవాలయంలో కూడా ధృవ బేర మూల అది కూడా మనకి ఇదే బోధిస్తుంది తా పరమశివుడు మరి అలంకారాలు ఏమిటి ఈ షోడశోపచార పూజలు ఏమిటి యజ్ఞాలేమిటి యాగాలేమిటి హోమాలేమిటి ఆ ఇదంతా అపరా విద్య దర్శనానికి వెళ్ళావు వైదిక క్రతువులు అన్నింటిలో పాల్గొన్నావు అన్ని ఉపచారములు కూడా చేసావు కానీ నీ గాఢ నిద్రావస్థయను నీకు పనిచేసేటటువంటిది ఏది అవబోధ నీ తురియంలో నీకు పనిచేసేది ఏంటి అవబోధ నిన్ను తురియాతీతం వైపు నడపగలిగేది ఏది అవబోధ ఇంట్యూషన్ పరా విద్య కాబట్టి నిద్ర అనే పాదు నుంచి తురియానికి తురియాతీతానికి నడిపేటటువంటి సూత్రమేదో దానికి ఇంట్యూషన్ అని నీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి నేనన్న స్ఫురణకి బోధించడానికి నేనన్న స్ఫురణని మేల్కొల్పడానికి వీలైన దాని యొక్క దాని పేరు అవబోధ కాబట్టి గురువు గురువు దగ్గర శిష్యుడు పొందవలసినటువంటి ఉత్తమమైనటువంటి విద్య అవబోధ ఉత్తమమైనటువంటి పరిణామం అవబోధ ఉత్తమమైనటువంటి విద్య పరా అయితే ఈ పరావిద్య మూలా ప్రకృతి అపరావిద్య పిండ బ్రహ్మాండ సమన్వయం సముచ్చయము కానీ ఈ పర అపరములు అనేటటువంటిది ద్విపుటీ అపరా విద్య ఎందు పిండ బ్రహ్మాండములుగా వివరించబడుతున్నదంతా త్రిపుటి అందుకనే మేలుకొలుపు రోజు పాడుకోమని చెప్పింది త్రిపుటి ద్విపుల బట్టి తెగ కోసి వేసి తెగ కోసి వేసి అని నిజగురు సాంప్రదాయంగా ఆ మేలుకొలుపు చెప్పబడింది కాబట్టి త్రిపుటిని లేనిదని విడవాలి ఆ ద్విపుటిని లేనిదని విడవాలి కానీ ఆ అవబోధ సూత్రం చేత ఐక్యతాసిద్ధి కలుగు దేశకాలములను అధిగమించవచ్చు సంకల్పము శూన్యము కాలమును అధిగమించవచ్చు అలా వాటిని లేకుండా అతీతమయ్యేటటువంటి పద్ధతిగా సంకల్పము సంకల్పాతీతము శూన్యము శూన్యాతీతము కాలము కాలాతీతము అయినటువంటి వారలకు ఎరుక విడచినటువంటి వారలకు బయలుస్థితి దృఢీకరించబడిన వారకు పరశివ స్థితిని అందిన వారలకు ప్రణామాలు చెబుతూ ఇంకేం చెప్తున్నారు పదుగురు నిను చూచి బలి శ్రోబక ఎదురు ఈ త్రోబెదురు లేదనేటట్టు ఇదిగో నే చేసేద నువ్వు ముందు నడవాలి అనుభవించాలి నిర్ణయంగా దృఢీకరించబడాలి ఆ స్థితి ఎందు ఉండాలి ఉండి నువ్వు చెప్పాలి ఆ నిజగురు స్థానంలో నువ్వు ఉండి చెప్పేటటువంటి ప్రమాణపూర్వకమైన ఏ నిర్ణయాత్మకమైన బోధ ఉందో ఆ బోధను పదుగురు మెత్స ఈ పదుగురు ఎవరండి మాటిమాటికి పదుగురు అంటుంటారు పది మంది మెచ్చేట్టుగా జీవించాలి అంటుంటారు మన కూడా తల్లిదండ్రులు పెద్దలు ఎవరి పది మంది ఇది ఎవడో తెలియక ఓ పది మందిని పోగేసుకునే పనిలో పడిపోతాడు తనని భజన చేసి తన గురించి బాగా ఎక్కువ చేసి చెప్పే పది మందిని పోగేసుకుని ఆహా పది మంది నన్ను మెచ్చుకున్నారనేటటువంటి భౌతిక లక్షణంలో పడిపోతున్నాడు ఇది మరింత అజ్ఞానఘనం ఎవరి చుట్టూ తా భజన పొరులు ఉంటారో ఆహా ఓహో అనేవాళ్ళు ఉంటారో దాన్ని బట్టి తెలుసుకోవాలి వాళ్ళు నిజ గురువులు కాదని ఎవడైతే ఏకాకీ చింతా శోకా వివర్జిత వాళ్ళు నిజ గురువులు అరవింద మహర్షికి కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు జైల్లో సాక్షాత్తు పరమాత్మ యొక్క ఉపదేశాన్ని పొంది ఆయన పరమాత్మను ప్రశ్న అడిగారు అయ్యా స్వతంత్ర ఉద్యమ సమర శంఖారావం పూరించి లాఠీ దెబ్బలు తింటూ జైళ్ళ జీవితం అనుభవిస్తూ క్రియాశీలకమైనటువంటి స్వతంత్ర సమరోద్యమ సయనానిగా ఉన్నటువంటి నేను ఇప్పుడు అర్జెంటుగా ఇదంతా విడిచిపెట్టేయమంటున్నావు యోగజీవనం చేయమంటున్నావు ఏమిటిది ఇదంతా నాకంతా వైపరీత్యంగా తొస్తుంది అన్నాడు పరమాత్మ అన్నాడు కోట్ల మంది లాఠీ దెబ్బలు తినగలిగేటటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఉత్తేజాన్ని ఔన్నత్యాన్ని ఇవ్వగలిగేటటువంటిది యోగజీవనం అంతమందిని నడిపించే నాయకుడు అయ్యా నువ్వు నువ్వు పరిగెట్టుకెళ్ళే లాఠీ దెబ్బలు తినక్కర్లే నీవు ఒక చోట కూర్చొని నీ యొక్క సంకల్పశక్తి ద్వారా ఈ దేశానికి పారతంత్రాన్ని పారదరోలేటటువంటి స్వాతంత్ర సమరాన్ని నడిపించేటటువంటి ఆంతరంగిక నాయకుడిగా నువ్వు వ్యవహరించాలయ్యా ఈ బహిరంగం కాదు ఎప్పుడు స్వాతంత్రం వస్తుందో నువ్వు చెప్పగలుగుతావు వాళ్ళు చెప్పలేరు లాఠీ దెబ్బలు తినేవాళ్ళు కాబట్టి సృష్టిలో ఏ రకమైన మార్పులైనా సరే ఆంతరంగికంగా చేయాలి అంటే ఆంతరంగిక పరిపక్వత పొందాలి అంటే నువ్వు పూర్ణయోగిగా పూర్ణ జ్ఞానిగా నువ్వు వీళ్ళకి ఆ రకమైన సంకల్ప రూపేణ సహాయం చేసేటటువంటి స్థాయికి ఎదగాలి మైత్రేయ సంఘంలో దైవీ ప్రణాళికను అనుసరించి సకల మానవాళి యొక్క లోక కళ్యాణానికి పాటుపడేటటువంటి ఔన్నత్యాన్ని పొందాలి నువ్వు అని పరమాత్మ చెప్తాడు గీతాదర్శనం అనేటటువంటి గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తే భగవద్గీత వ్యాఖ్యానాలలోకెళ్ళ విభిన్నమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యాఖ్యానం గీతాదర్శనం అచల పద్ధతిగా చేయబడినటువంటిది గీతాదర్శనం ब वारी पूर्ण योग चला उत्तम योग विधान अभी पूर्ण ज्ञाना अंदेट पद्धति आ रीति का महानुभा मी आशुंप्रदाय इपटी भारत आवनी अूमंडल में उकल साधक लोका मार्गदर्शुन मैत्रेय संघमें दाई मैत्रेय महर्षि आधिपत्य आधिपत्यम वह अधिष्ठ पीठमी दाखी महीपीठम पेर महानुभाप्रदायकू महीपीठों भागव वीरदर की महीपीठन द्वारा मैत्रेय संघन द्वारा सूचन अंदू उ वारी वारी दैवी प्रणा निर्णय बड़ू वारी आजीवन पर्यतम वारे बाध्यता वह కాబట్టి వారి వారి జీవనంలో ఏం జరగాలి ఏం జరగక్కర్లేదు అనేటటువంటి అంశాల గురించి వాళ్ళకి ఏ చీకూచింతా ఉండదు జరగవలసింది ఎలాగూ జరుగుతుంది అనే సత్యం వాళ్ళకు తెలుసు మామూలు మానవులు అనుకునేటటువంటి పేలవమైనటువంటి పద్ధతి కాదు జరిగే జీవనాన్ని మానవ లోక కళ్యాణానికి అందించ పూనుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు జీవన్ముక్తులు ఈ జీవన్ముక్తులందరూ కూడా ఆ మైత్రేయ సంఘంలో భాగంగా దైవ ప్రణాళికలో భాగంగా ఉంటారు అని అవతార్ మెహర్ బాబా తన భగవద్వచనంలో బోధించారు అలాగా ఎదురు ఈ త్రోవకు ఎదురు లేదనేటట్లు అంటే పూర్ణ బోధకు పూర్ణ జ్ఞానానికి ఎదురు లేదు ఎదురు లేదంటే అర్థం ఏంటి అంటే మరపు లేదు మరుపన తొలిమేనులు నాలుగు ఎరుకన మలిమేనులు నాలుగు అనేటటువంటి పదార్థం కూడా వస్తుంది ఈ రెండు కూడా చెరుపు కలిగించే పద్ధతులు కాబట్టి అటువంటి ఎదురు నీకు రాదు ఇక అటువంటి పద్ధతి లేదు ఎప్పటికీ నువ్వు ఎరుక పద్ధతిగా ఉండగలిగే అవకాశం ఉండదుగా ఎంతమంది నిన్ను శబాస్ కూడా అదంతా మరుపు పద్ధతి ఎంతమంది నిన్ను అభిమానించినా ఆశ్రయించినా కూడా అదంతా ఎరుక పద్ధతి చాలామంది శిష్య ప్రశిష్య గణం గురించి చింతిస్తూ ఉంటారు ఈ శిష్య ప్రశిష్యులంతా ఎరుకలో వారు కదా నిజ శిష్యుడు ఒక్కడు చాలదా నిజ గురువునకు అనే ఆర్యోక్తి అంటే ఒక్కడు జాలడా సరి అయినవాడు తనను గురు పదము నుంచి విముక్తి కలిగించేటటువంటి వాడెవడో వాడు నిజ శిష్యుడు శిష్య పదము నుంచి ముక్తమై గురు పదము నుంచి ముక్తిని అందించేవాడెవడో ఆ నిజగురు సాంప్రదాయము ఆ నిజ శిష్య పద్ధతే సరి పద్ధతి అది ఎదురులేని పద్ధతి ఇది గోనే జేద చెంచుద్ధి మా నువేణి ఆ సాంప్రదాయం బాగుంది ఈ సాంప్రదాయం బాగుంది ఆ శాస్త్రం బాగుంది ఈ శాస్త్రం బాగుంది ఆ సాధన బాగుంది ఈ సాధన బాగుంది ఏడంతస్తుల మేడ బాగుంది షట్చక్ర విధానం బాగుంది ఇవన్నీ ఎరుక పద్ధతులు కదా ఇది చెంచల బుద్ధి ఆశ్రయించినటువంటి వారందరూ వచ్చి ఏమడుగుతున్నారంటే ఏమంటే మమ్మల్ని మేడ కొనుక్కోమంటారా లేకపోతే పేడ కొనుక్కోమంటారా ఏం చేయమంటారనే వాళ్ళు వస్తున్నారంటే ఎక్కడో లోపం వచ్చింది ఎరుక నిన్ను మూలా ప్రకృతి పరీక్షిస్తూ అనుక్షణం పరీక్షిస్తుంది నిజగురు గురు ఐక్యతాసిద్ధి పరమ గురు కృప పరమేష్ఠి గురు కృప పొందినటువంటి వారులు నన్ను బంగారం కొనుక్కోమంటావా మేడ కొనుక్కోమంటావా బట్టలు కొనుక్కోమంటావా పెళ్లి చేసుకోమంటావా పిల్లల్ని కనమంటావా అని ఐహిక లోక పద్ధతుల గురించి వారిని అడిగామనుకో ఏం చెప్పగలరు వారు మౌనం వహిస్తారు కానీ ఈ రకమైన వేద ఈ రకమైనటువంటి వేదన పాపం ఈనాటి కాలంలో ఎక్కువైపోయింది జీవభావంలో నుంచి బయటపడలేనటువంటి వారు అభిమాన బలంలో నుంచి బయటపడలేనటువంటి వారు సలగ్రామ సమానులైనటువంటి నిజ గురువును ఆశ్రయించి ఇటువంటి ప్రశ్నలు అడగటం అసమంజసమైన పద్ధతి ఇది చెంచల బుద్ధి కాబట్టి ఇదంతా పిండా పరిధిలో ఇంద్రియ పరిధిలో విషయ పరిధిలో ఇంకా కొంతమంది ఉన్నారు అయ్యా మాకు ఆ కలిగింది మాకు ఈ దర్శనం కలిగింది మాకు వాళ్ళు కనబడ్డారు మాకు వీళ్ళు కనపడ్డారు మాకు వాళ్ళు పూనేరు మాకు వీళ్ళు పూనేరు ఆ ఆయా దేవతలు కనబడ్డారు ఈ దేవతలు కనబడ్డారు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా సమిష్టి సూక్ష్మం చైతన్యం వీళ్ళకి మాత్రం ఏం చెప్తాం ఇదంతా ఎప్పటికైనా లేనిదేనమ్మా అనే సూచన తప్ప ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు యోగజీవనాన్ని భోగజీవనాన్ని రెండు దాటి జ్ఞాన పద్ధతిగా జీవించేటటువంటి వాళ్ళు వీళ్ళు సరాసరి కారణస్థితిలో పట్టుకుని ఆనందమే జీవనంగా కలిగి ఉంటారు రకరకాలైనటువంటి ఆనంద స్థితులను గురించి కూడా వర్ణిస్తూ ఉంటారు వీళ్ళకి మాత్రం ఏం చెప్పగలుగుతాం ఇది కూడా ఒక కాలానికి లేనిదే అన్ని సంకల్పం వలనే కదా పుడుతున్నాయి సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఇట్లా ఎరుకని విడిపించే పద్ధతిగా సూచన చేస్తారు నిజగురు సాంప్రదాయంలో అట్టి నిజగురు సాంప్రదాయము నిజ మాత్రమే అనుసరించగలరు ఆశ్రయించగలరు ఈ ఆశీర్వచనం పొందినటువంటి శిష్యుడు గురునిష్టని తెలియజేస్తున్నాడు మీరంతా వారు కనుకనే చేరి మీ పాదసేవ సిద్ధించుటకై ఏరింత బారు జగమునా లేరని तोचे लसगा विज्ञानी ये रीति विनमे आ रीति विनदीराव्वी तोरा बोध వినుడి ఆజ్ఞ మీరా లేదు కనుగొనుడి గొప్ప సూచన ఉందండి ఇందులో వినుడి ఆజ్ఞ మీరా లేదు కనుగొనుడి వినేటప్పుడు లెసగా వినాలట శ్రద్ధగా వినాలట ఆత్యంతిక శ్రద్ధతో వినాలట విన్న శ్రవణ కాలంలోనే దర్శనం అయిపోయేటట్లుగా వినాలట అలా విన్నవారు అలా కన్నవారెవరో ఆజ్ఞకు మీరా లేదు కనుగునుడీ పరమగురువు ఎరుకను ఆజ్ఞాపించగల సమర్థుడు పరమేష్ఠి గురువు ఎరుకను రహితపరచగలిగిన సమర్థుడు ఒక ఆజ్ఞ వేశాడంటే ఇతడు నా ఏలుబడిలో ఉన్నాడు ఇతని అంట వలదు అని చెప్తే చాలట ఇక మరల ఆజ్ఞ అయ్యే వరకు ఎరుక ఇది పరమ కృప మార్కండయ్య పురాణం నా బాల్యంలో ఐదేళ్ల వయసప్పుడు మా తాతగారు చెప్పారు శివుడు ఆజ్ఞ వేశాడు యముడికి నిజానికి అది చూస్తే ఏదో మృత్యు వచ్చిందని మృఖండ మహర్షి యొక్క పుత్రుడైనటువంటి మార్కండేయుడు బాల్యంలోని శివభక్తి చేత మృత్యువును జయించినటువంటి వాడు అనేటటువంటి ఘట్టాన్ని బోధించినట్టు కనబడుతుంది కానీ అది వాచ్యార్థం నిజానికి నిజ గురు కృప పొందినప్పుడు పరమ గురు కృప పొందినప్పుడు తెలుస్తుంది ఈ ఘట్టం మృత్యు అంటే ఏమిటో ఎలా వస్తుందో ఆజ్ఞ మేరకు ఎలా నిలబడి నిరీక్షిస్తుందో ఆజ్ఞ అయ్యే వరకు మృత్యువు ఆశ్రయించలేదు అలా స్వాధీనమై ఉంటుంది ఇది మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి రహస్యం అలాగా ఆజ్ఞకు మీరలేదు కనుగొనుడీ మనం జన్మించిన తర్వాత జనన కాలం తల్లి గర్భంలో నుంచే మనతో పాటు మృత్యువు మన సహజీవనం చేస్తుంది నిత్య సహచరి మృత్యుదేవత ఆ మృత్యు ఈశ్వరుడే ఈశ్వరానుగ్రహం చేతనే మృత్యు లభిస్తుంది ఈశ్వరాజ్ఞకు లోబడి మృత్యువు పనిచేస్తుంది ఆ రీతిగా ఆజ్ఞకు లోబడి మృత్యు ఎవరికైతే ఉందో ఇలాంటి ఘట్టాలు ఇతిహాసాలలో పురాణాలలో చాలా కనబడతాయి అవతార పురుషుల దగ్గరకు వచ్చి అయ్యా తమరు అవతారం చాలించే సమయమైంది అని గుర్తు చేసే సందర్భాలు రామాయణంలోను మహాభారతంలోనూ కూడా ఉంటాయి అలా మహర్షులుగా జీవించినటువంటి వారందరికీ మృత్యువు ఎదురేగి సమీపించి అర్థిస్తుంది అయ్యా కాలంలో తమరు అవతారం చాలించే సమయం వచ్చింది विरमिते समय वो अेहांपचे प्रार्थि मृत्यु अटंट वार सशरील उड़कूम धन्यता अट आश्री వారి ఆజ్ఞ మేరకు వర్తించేటటువంటి ఎరుకను విడిపింపజేసుకునేటటువంటి గురు కృపా విశేషం కంటే మానవ లోకానికి ధన్యత ఏముంటుంది కాబట్టి తప్పక మానవులందరూ స్వగురు నిజ గురు పరమగురు పరమేష్ఠి గురు కరుణను మానవ దేహంలో ఉండగానే పొంది ముక్తిని మోక్షాన్ని పొందాలి అవబోధ పద్ధతిగా పొందాలి అలా పొందేటప్పుడు మీరాన తివ్వండి తోరమో ఈ బోధ చాలామందికి మనం సంవత్సరంలో తోరము కట్టుకునేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అంటే ఏదైనా ఒక పని విశేషమైనటువంటి సాధన చేసేటప్పుడు చేతికి తోరం కడతారట ఎవరికి వాళ్ళు కట్టుకోకూడదు గురువు చేత బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారి చేత పూర్ణజ్ఞానం ఉన్నటువంటి వారి చేత ఈ తోరం కట్టించుకోవాలట పూర్వకాలంలో మన సాంప్రదాయంలో అత్తగారు కోడలకి తోరం కట్టే పద్ధతి ఉంది ఇప్పటికీ గ్రామీణంలో మంగళగౌరి నోము నోచాలి అంటే కొత్తగా వచ్చిన అత్తగారు తోరం కడుతుంది అంటే అత్తగారు గురువు అక్కడ కోడలు శిష్యులు ఇప్పుడంతా వైపరీత్యం అత్తగారి గురు లక్షణము లేదు కోడలు గారికి శిష్య లక్షణము లేదు అందరికీ వాట్సాప్ను ఫేస్బుక్ తెలిస్తేనే గురువు అనుకుంటున్నారు ఇవాళ రోజున ఈ రీతిగా చాలా భిన్నమైనటువంటి జీవనశైలి ఏర్పడిపోయింది ఈ స్థాయిలో నుంచి తోరామౌ ఈ బోధ ఒక్కసారి శరణాగతి అయితే ఒక్కసారి మూడు ముళ్ళు వేస్తే తోరానికి కూడా మూడు ముళ్ళేనండి మంగళసూత్రానికి కూడా మూడు ముళ్ళే తక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు ఏమిటి మూడు ముళ్ళ కథ అంటే జీవితం మూడు ముళ్ళ కథే పోవన్నారట పెద్దలెవరు ఒకసారి మూడు ముళ్ళు వేసిందేమో కదా నువ్వు నువ్వు రోజు రోజు ఒకసారి మూడు ముళ్ళు వేయాలి అని చెప్పి అడిగారు అనుకోండి ఎవరైనా ఓసారే వేస్తాం మన జీవితం అంతా మళ్ళీ ఓసారి వేయటం మళ్ళా వేయటం కుదరదు తీయటం కుదరదు అన్నారు శరణాగతి అని చెప్తే చాలా రోజు కాళ్ళ మీద పడక్కర్లే కానీ శరణాగతి లక్షణంతో జీవించడం రావాలి హృదయ ఐక్యతా సిద్ధిని పొందడం రావాలి వేసేవాళ్ళు మూడు మూడు అని తీసి గట్టు మీద పెడితే చెప్పేది ఏమి లేదు అట్లాగే తోరం విడవాలన్నా కూడా తోరం కట్టిన వారే దాన్ని విడిపించాలట ఆ పద్ధతి కూడా మన సాంప్రదాయంలో ఉంది ఏ వ్రతమైనా ఏ నోమైనా ఎవరి ద్వారా అయితే స్వీకరించి అది ఆచరించావో ఆ ఆచరించినటువంటి రీతిని వారు పరిశీలించి నీకు ఆ సిద్ధి కలిగిన తర్వాతే తోరం విప్పుతారు ఇక నీకు ఈ వ్రతం అవసరం లేదు ఈ దీక్ష అవసరం లేదు ఈ పద్ధతి అవసరం లేదు అని ఆ తోరమును విడిపిస్తారు ఆ సూచనని ఇక్కడ చెబుతున్నారు తోరమోయీ బోధ కాబట్టి ఎరుకను విడిచే పద్ధతికి సంబంధించినటువంటి తోరం కట్టించుకోవాలట నిజగురు సాంప్రదాయాల్లో మరలా ఆ నిజ గురువు యొక్క గురువు గారు వారి గురువు గారు పరమేశ్వరి గురువు విప్పుతారు ఎవరు ఇక్కడ మన గురు గురు సాంప్రదాయంలో ఎవరు తోరం కట్టారో వారు విప్పరు ఎట్లా అంటే వారి పై గురువు గారు వారి పై గురువు గారు వారి పై గురువు వీరు సశరీరులు అశరీర పద్ధతిగా ఉన్న సశరీరులు వీరు ఆనతిచ్చారు నాయన ఈ పద్ధతిగా జీవించు ఎలా ఉండు అన్నారు అంతే విశ్వాసము అంటూ ఉంటారు అంతా కూడా విశ్వాసం అంటే ఏమిటండి ఒకసారి విశ్వసిస్తే మరలా శ్వాస ఆగే వరకు విడవను అని చెప్పడం అది విశ్వాసం దానిని పొలంకషంగా విచారణ చేశాను షట్ ప్రమాణ సహితంగా విచారణ చేశాను శాస్త్రీయంగా విచారణ చేశాను ఆచరణగా విచారణ చేశాను అనుభూతిగా విచారణ చేశాను పరోక్ష ప్రత్యక్ష అపరోక్ష పద్ధతులుగా విచారణ చేశాను నిర్ణయాత్మకంగా విచారణ చేశాను నిర్ణయం పొందాను దృఢీకరించబడింది ఆరూఢస్థితి కలిగింది అది అయిపోయాడు వేరుగలేడు ఎరుగా విడచ్చాడు ఇదిటా తోరం విడిచే పద్ధతి ఈ నడకని పొందాలి లెస వినుడి ఆజ్ఞ మీరా లేదు కనుగొనుడి ఈ రీతిగా వినాలి ఈ రీతిగా ఆచరించాలి ఈ రీతిగా ఎరుకను విడిపించుకోవాలి మీరంత వారు కనుకనే చేరితి అయ్యా మీరు నా ఎరుక విడిపింపగలిగినటువంటి సమర్థులని మిమ్మల్ని నేను ఆశ్రయించాను మీ పాదేవ ఇటువంటి వారి సహచర్యం సహజీవనం పాదసేవ శరణాగతి హృదయైక్యత అట్టి సిద్ధి కలగాలి అంటే శతజన్మార్జితమైనటువంటి పుణ్యాన్ని వెలగా పెట్టాలి సహస్రాధికమైనటువంటి జన్మ సుకృతాన్ని వెలగా పెట్టాలి అంటే అర్థం ఏమిటండి అంటే ఏమి ఏమి ఎరుకను మీరినటువంటి పరమ గురువునకు నిజ గురువునకు వరేం ఆశిస్తారు నీ దగ్గర నుంచి అంటే క్షీణపుణ్యే మర్చ్యలోకే విశంతి పుణ్యం వలన దేవతలు కూడా మర్చులై మరల పుట్టి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని చెప్పేటటువంటి ఉపనిషత్వాక్యం ఒకటలు సాధారణంగా అందరూ పాపక్షయం కొరకు దైవ దైవతాన్ని ఆశ్రయిస్తారు అంటే దివ్యత్వాన్ని ఆశ్రయిస్తారు కానీ ఏ క్షణానికి క్షణం పుణ్యాన్ని లేకుండా చేసుకునే పద్ధతి నిజగురు సాంప్రదాయం పుణ్యక్షయం అయిపోవాలి అది కూడా ఎలా అవ్వాలంటే లోక కళ్యాణ రీతిగా అవ్వాలి ఈషన్ మాత్రం అంటే ఇసక రేణువంతా కూడా పుణ్యం మిగుల్చుకోకుండా ఎరుకపోగొట్టే పద్ధతి నిజగురు సాంప్రదాయం అందుకని నిజగురువును ఆశ్రయించాలి అంటే శతాధిక జన్మపుణ్య విశేషాన్ని సంప్రదతే నమమా అని విడవాలి సహస్రాధికమైనటువంటి సుకృత విశేషాన్ని అర్పించాలి పోగొట్టుకోవాలి ప్రయత్నించి పోగొట్టుకోవాలి పెరుక తనువులు విడవాలి అంటే దానికి ఆశ్రయమైనటువంటి పుణ్యం మిగలకూడదు మరపు తనువులు విడవాలి అంటే దానికి ఆశ్రయమైనటువంటి పాపము మిగలకూడదు త్రిగుణమనే పాపం మిగలకూడదు గుణాతీతము సాక్షిత్వము అనేటటువంటి బ్రహ్మమే నేను అనేటటువంటి పుణ్యం మిగలకూడదు ఆ రీతిగా పాదసేవ చేయడానికి ఆ రీతిగా పాదసేవ సిద్ధించడానికి ఏరింత వారు జగమున లేరని నామదికితోచే బ్రహ్మనిష్ఠుడైన వాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు ఆ దృష్టితో వెతికాడట నిజ గురువు ఆ దృష్టికి కనబడతాడట నిజగురు బ్రహ్మనిష్ఠుడైన వాడి దృష్టికి మాత్రమే గోచరం అయ్యేటటువంటి వారెవరో వారు నిజ గురువులు లౌకికుల వలన దేహాత్మభావం కలిగిన వారి చేత వారు గుర్తించబడదు వారిని తెలుసుకోవడం అసాధ్యం ఎరుకను విడచినటువంటి వారు ఎరుకని విడిపింపజేసుకోగలగడానికి ప్రయత్నించే వారికి మాత్రమే కనపడతారు వారే గుర్తించగలరు కనబడడం అంటే గుర్తించడం గురి గుర్తు అనే ఎరుక విడిపిస్తాడు ఏరింత జగమున లేరని జగమున లేరని శ్రద్ధార్థంగా చూస్తే మామూలుగా ఎంత నేను చాలామందిని చూసేళ్ళారండి చాలామందిని చూశారంటే నాకు ఇలాంటి వాళ్ళు కనపడలేదండి అనే సూచన కనబడతాం కానీ లక్ష్యార్థరీతిగా జగమున లేరు జగమంటే ఎరుక ఎరుక పద్ధతిగా ఎంత విచారణ చేసినా నువ్వు పూర్ణ గురువులను నిజ గురువులను పరమ గురువులను పరమేశ్వ గురువులను గుర్తించలేవు వాళ్ళు చెప్పే సూచనను గ్రహించలేవు వాళ్ళు సూచనగానే సూచిస్తారంతే వ్యాఖ్యానించరు అనేక శాస్త్ర సముచ్చయాన్ని జోడించి ఒక వాక్యానికి పదివాక్యాలుగా చెప్పేటటువంటి వాళ్ళు కాదు ఎంతో విశేష అర్థాన్ని ఒకటి రెండు మాటలలో ఇమిడ్చి సూచించేటటువంటి వాడు వీళ్ళు పూర్ణగురువులు వినుడి ఆజ్ఞకు మీరేదు ఇలా ఎవరైతే శ్రవణ మన నిజ్యాసలకి మీరినటువంటి పూర్ణ బోధన అందిస్తారో అన్ని సాధనలకు మీరినటువంటి పూర్ణత్వాన్ని అందిస్తారో అలాంటి నిజ గురు ఆశ్రయించి కొన్ని శరణాగతులవై ఆ రీతిగా మొదలచాలము ఎరిగించేదా విరితముగా లేని ఎరుక వివరింతుపై తొదకెరూకను విడిపించేదా లెసగా వినుడి ఆజ్ఞకు మీరాలేదు కనూనుడీ హరి ఓ శ్రీ గురుగ్యో నమోదం ఓ ణముద్యతే యర్ణమేవాశిష సహనాభవతు సహనోనక్ సహవీ కరవాహై తేజస్వి నవీతమస్తు మా విద్విషావహై ఓ శిశి శాంతి హరి ఓ స్వగురు నిజగరు పరమగురు పరమేష్ గురు సద్గురు పరబ్రహ్మణే నమ